కీర్తన రెండు వందల అరవై ఐదు ఎందరి వెంటల చందపుహరి పెంచిన పెరుగును పెక్కుబంధములు తుంచిన దునుగును దుఃఖములు పెంచగ నీటికి ఇంద్రియ మహిమలు చుంచులహరినీ సూత్రములివియే పరపిన బను బహుళ పుటాసలు తరపిన దరుగును తన మదము వెరవగ నేటికి వెడకర్మములకు కరకులహరిణీ కల్పితమివియే చేసిన జలగును జిగిసారము మూసిన మునుగును మోహములు ఈసుల శ్రీవేంకటేశ్వరాయి నీ దాసుల దడవవు తగు తగునీ మహిమా